దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మనం ఇప్పుడు ఇంతవరకు మనం ఇద్దరు సహోదరుల సాక్ష్యాలు విన్నాం కదా దేవుడు వారి జీవితాలలో అద్భుతాలు చేసిండు వారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేశాడు కదా ఆయన పక్షపాతి కాదు అందరినీ సమానంగా ప్రేమించే గొప్ప దేవుడు ఆయనకి ఏ మతము అడ్డు లేదు ఏ కులం అడ్డు లేదు మనమంతా రకరకాల కులాలలో నుంచి రకరకాల మతాల నుంచి వచ్చిన వాళ్ళం ఎందుకంటే అవి మనుషులు ఏర్పరచుకునేవి మనుషులు ఏర్పరచుకున్నవి కాబట్టి అవి అడ్డంకుల్లాగానే ఉంటాయి కానీ దేవుడు అడ్డంకులు కలిగించి అందర్నీ ఈ ఐక్యతలో తీసుకొచ్చేవాడు అందర్నీ కల్పించేవాడు కాబట్టి అటువంటి ఐక్యత కల్పించే దేవుని గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానించడానికి వచ్చినము కాబట్టి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాము దేవుడు ఏ రీతిగా మొత్తం మాట్లాడతాం చూద్దాం ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మనం గ్రహించాలా ఎందుకంటే ఆయన సజీవుడు సృష్టి అవద్దు ఈ వర్కు వరకు చనిపోయిన వాళ్ళలో ఎవరు కూడా సజీవులు కాదు అందరూ చనిపోయి గతించిపోయిన వాళ్లే కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన వారిలో ఒక్కడు లేడు ఏసుకోవ్ తప్ప అది చరిత్రలో అది నిలిచిపోయింది అది ఒక అది ఒక ఏమంటాము ఆధారాలతో కూడిన చరిత్ర అది ఈ రోజుకి కూడా అతను సజీవులని అనేక పుస్తకాలలో అనేక గ్రంథాలలో చెప్పబడింది ఎంతో చరిత్రకారులు దానికి సాక్షులు ఆయన సజీవుడు అని ఆయన చనిపోయి తెలియజే ఎంతో మంది కనిపించండు ఒక్కరికొక్కరికి కాదు ఒకేసారి ఆ మూడు వందల మందికి ఒకసారి ఏడు వందల మంది కనిపించాడు ఒకసారి ఆయన ఆ రీతిగా కనిపిస్తున్నాడు ఈ రోజుకు కూడా దేవుడు మీరు ప్రార్థన చేస్తుంటే కళల రూపకంగా దర్శన రూపకంగా కనిపిస్తున్నాడు ఇంకా ఎవరు కనిపించారు ఇంకా ఎవరు కనిపించారు ప్రభు తప్ప ఎవరు మనకి కనిపించారు కాబట్టి ఆయన సజీవుడు అని మనం అందరం ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాం ఆయన సజీవుడు కాకపోయింటే ఈరోజు మేము ఇక్కడికి రాకపోయే వాళ్ళం ఈ రోజు ఈ పుస్తకంలోని విషయాలు మీతో ధ్యానించకపోయే వాళ్ళం కాబట్టి ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే సజీవుడు ఆయనకి మరణం అంటూ ఉండదు ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు మనకు తెలిసిన విషయమే నశించిన దానిని వెతికి రక్షించటకు మనుషుకు మన లోకంలోకి వాక్యం మనకి తెలుసు మనందరం నశించిపోయింటుండగా మనల్ని రక్షించుకోవడం కొరకు ఆయన ఎంతగానో ప్రేమను చూపించాడు మతపరమైన జీవితంలో ఏముంటుంది గత జన్మ పూర్వ జన్మలో నువ్వేం చేసుకున్నావు పాపము దానికి ప్రతిఫలము ఈ జన్మ అని చెప్తా మరి పూర్వ జన్మలో నేను ఏం చేసుకున్నాను నాకేం తెలుస్తుంది పూర్వజన్మలో ఏ పాపం చేసిన నాకేం తెలుస్తుంది నేను ఈ జన్మలో ఎంతగా దానికి దాన్ని తీర్చుకోవాలా ఆ పాపానికి ప్రతిఫలం నేను ఎంత కాలం ఇవ్వాలా ఎన్ని జన్మలు ఎత్తాలా ఎన్ని ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తితే ఎప్పుడు తిరుగుతుంది నా పాపం తెలియన తెలియదు మతపరమైన జీవితంలో ఎవరు చెప్పలేరు యాజకులు ఎవరు చెప్పలేరు అడుగుతే ఇంకా ఎంతకాలము ఎన్ని జన్మలేత్తాలా ఎన్ని జన్మలెత్తితే నా పాపం పోతుంది అంటే ఎవ్వరు చెప్పలేరు ఈ లోకంలో కానీ బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ఒక్కడు తప్ప ఎవడు ఆ పాపం నుంచి విడుదల కల్పించలేడు నువ్వు ఎక్కడ పోయినా గాని తీర్థయాత్ర జరిగిన గాని ఇంకా రకరకాల ప్రాంతాలు పోయినా రక్షణ అనుభవం లేదు కేవలం యేసు ప్రభు ద్వారానే రక్షణ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మనకి రక్షణ అనుగ్రహించండు కాబట్టి అతన్ని స్వీకరించినక ప్రవ్వా నా పాపం క్షమించిన ఆయన నేను పాపంలో పుట్టిన వాడను నీ పాపం నుంచి విముతి కలిగించిన వాడు నువ్వు అని సంపూర్ణమైన నిశ్చేత కలిగి యథార్థతతో ప్రార్థన చేస్తే ఆయన నీకు పాపక్షమాపణ కలిపిస్తాడు ఇంకా వేరే మార్గం లేదు నీకు పాపక్షమాపణ కలగకపోతే నిత్య జీవము ఆయనలో ఆయనతో పాటు నిత్య జీవంలో ఆయనతో ఉండలేవు కాలంలో గరిచిపోతావు అంతే కాని నీ ఆత్మ ఒక దినం ఆయన సనిలో పడినప్పుడు తీర్పు జరిగినప్పుడు అప్పుడు ఆయన ఎదుట ఎవ్వడు ప్రశ్నించలేడు నాకెందుకు ఇంకొక అవకాశం ఇవ్వలేకపోయినావు ప్రవ్వా అని ఎవరు అడగడు అంత ధైర్యం రాదు ఎందుకంటే ఆయన ఫలాని రోజు ఫలాని తేజీ ఫలాని యాజాని పాస్టర్స్ మీ ఊరికి వచ్చారు మీ గ్రామానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించరు నీకు మంచి అవకాశం ఇచ్చిన నువ్వు ఆ స్వీకరించలేదు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆయనను స్వీకరించలేదు అని ఆయన జవాబిస్తారు ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది ఆయన ప్రశ్న వేస్తే జవాబు ఎందుకంటే మనం ఆయన ఆయన సృష్టి ఆయన సృష్టం మనం ఆయన చేతి కృత్యంలు మనము కాబట్టి మనం ఆయన ప్రశ్నించలేం కానీ ఆయన ఎంత యథార్థవంతుడు అంటే ఎంత నీతి గలవాడంటే ఆయన ఎన్నో అవకాశాలు మనకి ఇస్తా ఉంటాడు చిన్ననాటి నుండి ఇప్పుడు ఆ బ్రదర్స్ ఇందాక సాక్ష్యం ఇచ్చినట్టు చిన్ననాటి నుండి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు కొందరు యవన కాలంలోనే ప్రభుని స్వీకరిస్తున్నారు కొందరు చిన్న వయసులోనే ప్రభుని స్వీకరిస్తున్నారు కొందరు వృద్ధాక్యంలో స్వీకరిస్తున్నారు ఏ వయసు అయినా ఆయన స్వీకరించాల్సిందే స్వీకరించకపోతే నీ యొక్క ఆత్మ నిత్య జీవంలో ఆయన సన్నిధిలో ఉండదు అది చాలా భయంకరమైన జీవితం నీ శరాన్ని విడిచిపెట్టినాక ఆ రోజు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు లేకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది చాలా భయంకరమైన స్థితి అది దృఢమైన నిశ్చయత నీకు కలగాలంటే కేవలం యేసు అన్న విషయం ఈ రోజు స్వీకరించాల సేవకులు ప్రాంతాల అనేక ప్రాంతాలలో తిరుగుతున్నారు ఇప్పుడు ఈ సిస్టర్ ఈ బ్రదర్ ఎంతో ప్రయాసంతో ఇక్కడంతా ప్రాంత సేవ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలిసింది సత్యం ఏసు ప్రభు తప్ప ఎవ్వరూ మనల్ని రక్షించలేరు అని కాబట్టి మనమంతా రకరకాల ప్రాంతాల్లో కొట్టిన వాళ్ళము రకరకాల కులాలలో కొట్టి మతంలో కొట్టిన వాళ్ళము మనల్ని అందరినీ రక్షించకుండా అది ఆయన ప్రేమ ఈ దినము కూడా తన ప్రేమ ప్రకటించడానికి చూపించడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించాడు కొన్ని విషయాలు నేను మీ తను దేవుని వాక్యంలోని సత్యాలని ఇవి సాధారణంగా ప్రవచనాత్మకంగా ఉంటాయి కానీ మనం అలా గుడ్డిగా చదివేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు సిస్టర్ ఇందాక మనకు ఒక విధానాన్ని వాటిని మనం ధ్యానించాలా జ్ఞాపకం చేసుకోవాలా వాటిని నెమరు వేసుకోవాలా దాని తర్వాత వాటిని జీర్ణించుకోవాలా ఈ వాక్యాలని మన జీవితాలలో అవలంబించుకోవాలా అవలంబించుకోకపోతే విశ్వాసంలో బలపడం నీలో విశ్వాసం రాదు వాక్యం కేవలం వాక్యం వినటం వలనే విశ్వాసం కలుగుతుంటది విని మర్చిపోతే కూడా రాజు విశ్వాసం కాబట్టి ఈ వాక్యాన్ని విని జీవం ఇందులో జీవం ఉంది సృష్టికర్త మాటలు ఇవి ఇందులో ఒక్క తప్పు ఎవ్వరు చూపించలేకపోయినారు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎందుకంటే ఇందులో జీవం ఉంది ఈ వాక్యము హృదయంలో పోతే జీవం నిలకొస్తుంది ప్రభువు జీవం నిలకొస్తుంది చనిపోయిన ఈ శరీరాలు కృషించిపోతున్న ఈ శరీరాలు జీవాన్ని పొందుకుంటాయి పాపం నుంచి ఈ ఆత్మలు విడుదల పరిశుద్ధంగా తయారవుతాయి మన జీవితాలు ఆయన కొరకు సమర్పించబడ్డ వారి లాగా జీవిస్తాము ఆయన తన కార్యాన్ని చేస్తూ ఉంటాడు మన జీవితంలో కష్టాలు ఉంటాయి ఇందాక బ్రజర్ సాక్ష్యాలు చెప్పారు కదా వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి నా జీవితాల కష్టాలు వచ్చినాయి కష్టాలు లేని జీవితాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి రోగాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రతి దాని నుంచి తప్పించి రక్షించేవాడు మన ప్రభు అన్న విశ్వాసంలో మనమున్నాం కాబట్టి ఆయన నమ్మ వాడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తున్నాడు మన జీవితంలో అనారోగ్యంలో ఉన్న మనల్ని రక్షించండు స్వస్థపరిచేడు పాపం నుంచి విడుదల కల్పించండు ఆర్థికంగా మెరుగుపరచేడు ఇదే నమో సజ్జలకంలో ఈ రోజు ఎంతమంది చూడలేని స్థితిలో ఉన్నారు కదా ఎంత మంది మరణించిన లో మరణిస్తున్న వాళ్ళు బాంబులు వేస్తే మరణించిన వాళ్ళని ఈ కాలంలో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం మన దేశం చాలా భయంకర స్థితిలో ఉంది కానీ మనం ఈ ప్రాంతంకి వచ్చి దేవుణ్ణి ప్రభు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చిండు మనల్ందరినీ సజ్జలికలు పెట్టినంటే అది కేవలము ఆయన ఉపాధ్యాయానికి మనం వనరాలు చెప్పాలా కాబట్టి కొన్ని వాక్యాల నేను మీ తను పంచుకుంటాను ఈ వాక్యాలను మీరు జాగ్రత్తగా మీ హృదయలో భద్రపరచుకోండి మన ప్రార్థనలకి ఎందుకు జవాబులు రావట్లేవు కొంతమంది అంటారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ కానీ నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి సేవకులు కూడా ఎంతగా ప్రార్థన చేసినా సేవా జీవితము ఫలవరితం కావట్లేదు సంఘాలు విస్తరిస్తలేవు ఎందుకు మరి కొంతమంది అంటున్నారు ఎంతగా ప్రార్థన చేస్తున్నాము ఎంతగానో ఉపాసాలు ఉంటున్నాము వెళ్ళిపోతా ఉన్నారు సంగస్తలు ఇది నిండుతలేదు ఇలాంటి సమస్యల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మాతో మాట్లాడిన కొన్ని విషయాలు మాకు చూపించిన కొన్ని విషయాలు మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాము మాకే కాదు మీకు కూడా చూపిస్తాడు దేవుడు ఎందుకంటే మనందరికీ ఒకడే ప్రభు మాకు చూపించే దేవుడు మీకు చూపిస్తాడు మాతో మాట్లాడుతున్న దేవుడు మీతోని మాట్లాడతాడు కాబట్టి అయన మాట వినడానికి కొంత ప్రయత్నం చేస్తాం మనము జాగ్రత్తగా పరిశీలిస్తాం ప్రాంతంలో కొంచెం సేపు ప్రాంతంలో ఉందాం పరిశుద్ధుల బగు మీకు వందాలనైనా మహోనత్ రఘు మీకే వదనాలనైనా మహిమ స్వరూపి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం హలయ్య ప్రవ్వా ఈ యొక్క మధ్యాహ్న కాలంలోనైనా ఈ యొక్క ప్రాంతం మీద నడిపించినారు మేము మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినాం ప్రవ్వాసుక్రీస్తు నానో ఈ యొక్క ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి రక్షణ దించే ఈ ప్రాంతానికి సమాధానం అనుగ్రహించండి ప్రవ్వ ఇక్కడ తనమలి మీ యొక్క నామము స్థిరపరచబ ఇక్కడ అనేకులు మీ నామాన్ని ధరించుకోవాలా ప్రవ్వ ఇక్కడ చీకటి శక్తులు అంధకార శక్తులు తండ్రి ఓ ప్రవ్వా కదిలింపబడాలా ఇక్కడ నుంచి పారిపోవాలా ఓ ప్రవ్వా అవన్నీ నరకానికి వెళ్లాలా ప్రవ్వా మేం ప్రార్థిస్తున్నాం ఇక్కడ అవును ప్రవ్వా మేము ఈ స్థలాన్ని మీ కొడుకు సమర్పిస్తున్నాం నైనా తిరిగి అవును ప్రవ్వా ఇక్కడ అనేక మంది సేవకులు ఎంతగానో ప్రయాసపడే సేవ చేస్తుండగానైనా వారి ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమనుకు ఆర్థిస్తున్నాం మీకు ప్రాంతంలో ఈ స్థలం ఆ కుటుంబీకులను తను జ్ఞాపకం చేసుకోమని ఆర్థిస్తున్నాం ప్రభావ దుష్టుడు వారిని ఎంతగానో ఓ ప్రభావ జలడం పెడుతున్నాడు ఆయన అడుగడుగున మీరే వారిని కాచి కాపాడుతున్నందుకు మీకెంతో వదనాలు సృతలుస్తాను అయినా సైతాన్ని ఒడిపోయాడు ప్రభావ హాయ్య ప్రభా మీరే తల్లి సజీవులు జీవింపజేస్తున్నారు దాన్ని బట్టి మీకు వదనాలైనా ఓ ప్రవ్వ ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యాలని సకలం గ్రహించలాగినా మా యొక్క ఆత్మీయ నేతలను నిపమని ప్రార్థిస్తున్నాం వీటిని యథార్థత్వంతో స్వీకరించాలా అనుమానాలు లేకుండా ప్రభావా ఓ ప్రభావ ఆ యొక్క తన మళ్ళీ మైండ్ కాకుండా ప్రభు ఓ ప్రభా చిన్న పిల్లలు ఏ రీతిగా పెద్దల నుంచి నేర్చుకుంటారో అటువంటి మనసు మాకు అనుకరించమని ప్రార్థిస్తున్నాం వీటిని కేవలం వినడమే కాదు ఓ ప్రభావ రేపటి వీటిని మేము పాటించాలా మా జీవితంలో ఈ వాక్యాలు మేము పాటించకపోతే మాకు విశ్వాసం రాదు విశ్వాసం రాకపోతే మా ప్రార్థనకి విజయం రాదు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని మేము యాకబు పత్రికలో చూస్తున్నాం కాబట్టి అటువంటి విశ్వాసంలో అంచెలంచలుగా ఈ సంఘర్షణలందరినీ ఎదిగింపజేయండి ఇంకా ఎవరైతే మిమ్మల్ని స్వీకరించలేదో ప్రభు ఎవరైతే ఇంకా వారి జీవితాలు మీకు సమర్పించలేదో ప్రభు వారిని ఆకర్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు కూడా రక్షకొడని ఆయన అందరు నశించిపోతారు ప్రభా మీ ఎవ్వరు కూడా నరకం పోవడం ఇష్టం లేదు మీ కాబట్టి ఈ బిడలందరూ సర్వసత్యంలోకి పోవాలా అందుకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దండి రక్షణ మార్గం నడిపించండి ప్రభా ఓ ప్రభా అనేకమంది గొప్ప సేవకులని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం భూ తలకరింతలు చేసే సేవకులు ఇక్కడ నుంచి రావాలా ప్రభా మేమి ప్రార్థన చేస్తున్నాం ఒక దినం అవి మేము మా కలార చూడాలా మిమ్మల్ని స్థితించాలా మిమ్మల్ని గణపరచాలా ఇది యహో వాళ్ళ కలిగదు అనే సాక్ష్యం ఇక్కడ ఇవాళ ప్రభు అటు చేసుకుని మమ్మల్ని నడిపించని వాక్యంతో మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రియ మత్త ఏడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం జ్ఞానించబోతున్నాం మత్య సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఇది అనేక పర్యాయం అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో అనేక సమయాలలో మీరు ధ్యానించిన వాక్యమే ఇది మీకు అంత కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఒకసారి ధ్యానిస్తప్పుడు మీరు ఏ రీతిగా దీన్ని అనేది గ్రహించగలగరు చూడండి మత వార్త ఏడవ అధ్యాయము ఏడవ వర్షణంలో ఒక వాక్యము మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిండు తన శిష్యులతో పాటు గొప్ప జనం ప్రజలందరూ ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూస్తూ చెప్పిన మాట ఇది కాబట్టి ఈ రోజు ప్రభు మన తను ఈ మాట జాగ్రత్తగా వినండి అడుగుడి మీకు ఇయ్యబడును వెలుగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఈ విషయాలు మూడు కదా ఈ మూడింటి గురించి మనం అనేక పర్యాలు ధ్యానించినాం ఎంతో పాస్టర్లు పాస్టర్ మీకు ఇవన్నీ చెప్పింటారు కదా కాబట్టి ఎప్పుడన్నా గాని వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని మీరు అడిగినరా ఆ రూపకంగా అడిగినరా ఆ రూపకంగా తట్టినరా ఆ రూపకంగా వెతుక్కున్న వాళ్ళు చెప్పినట్లు మీరు చేసిండ్రా ఒక్కసారి పరిశీలించుకోండి మీరు ప్రభుని ఏమి అవసరమో అవి అడిగిండ్రా మీకేమేమి కొరతలున్నాయో వాటన్నిటిని మీరు వెతుక్కున్నారా తీర్చుకున్నారా తెచ్చుకున్నారా ఆ రీతిగా ప్రార్థన చేసినరా కాబట్టి ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు తట్టుతున్నారు కానీ తీయబడతలేదు వెతుకుతున్నారు అయినా గాని దొరుకుతలేదు మీరు అనొచ్చు మేము వెతుకుతున్నాం అడుగుతున్నాం తట్టుతున్నాం అయినా గానీ జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు అంటే చూడండి వాక్యాన్ని మనము పాటించేటప్పుడు ఒక కండిషన్ పెడుతున్నాడు దేవుడు ఆ కండిషన్ జ్ఞాపకానికి చేసుకోకుండా ఆ కండిషన్ ని మనం జ్ఞాపకం చేసుకోకుండా పాటిస్తే వాక్యము వాక్యానికి నెరవేరదు ఎందుకంటే సగం సగము విశ్వాసంలో ఉండి సగం సత్యంలో ఉంటే మనము మన జీవితంలో ఫలం చూడలేం మనము సంపూర్ణంగా తయారు కావాలా ప్రతి విషయంలో అంచలంచలగా ఎదగాల విశ్వాసంలో అడుగు మనము విశ్వాసంలో బలపడ బలపరచబడతా అది కేవలం మన ప్రభు సాధ్యం కాబట్టి చూడండి చూపించే వాళ్ళు ఉంటారు కానీ బలపడే వాళ్ళు కదా ఇప్పుడు సిస్టరు బ్రదరు ఇంతగానో ప్రయాసపడికరికి వస్తూ ఉంటారు అనేక మంది సేవకులు ఈ వాళ్ళు చూపిస్తూ ఈ వాక్యాలు కానీ వాటిని మీరు మీ హృదయలో భద్రపరుచుకొని వాటిని నెమరు పాట వేస్తేనే కదా మీకు విశ్వాసం వచ్చండి దాని తర్వాత మీకు విడుదల కలుపుతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి ఈ వాక్యం లేముందో అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఇప్పుడు చూడండి అడుగు ప్రతివాడును పొందును అది గ్యారంటీ అడుగు ప్రతివాడు చూడండి మరి నేను అడుగుతున్నాకి ఎందుకు వస్తా అనొచ్చు కానీ ఇక్కడ ఏముందంటే అడుగు ప్రతివాడు అంటే గ్యారంటీ మీకు ఖచ్చితంగా వస్తుంది అంటే అడుగుతే అయిన గానీ ఎందుకు వస్తలేదు మీరు లేదు మీకు విశ్వాసం సరిగ్గా లేదు మీకు అనుమానాలు అని కొట్టివేయడానికి వేయలేదు కొందరు అనేతికి మిమ్మల్ని కొట్టివేయచ్చు కానీ దుఃఖపడకండి బాధపడకండి ఏందంటే ఒక విధానాన్ని ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు ఆ విధానం మీరు పాటించలేదు కాబట్టి మీ జీవితాలలో ఫలము సరిగా మీ జీవితాలలో సంపూర్ణత రావట్లేదు మీ జీవితాలలో సంపూర్ణంగా రక్షణ పొందలేకపోతున్నారు మీ జీవితాలలో మీ సేవా జీవితంలో ఫలం ఉంటలేదేమో నాకు తెలియదు కానీ ఒకసారి పరిశీలించండి అడుగు ప్రతి వర్డ్ ను పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఇది గ్యారెంటీ అడుగుతే ఏం జరుగుతుంది పొందుకుంటాడంట తట్టువాడికి వెదుగువాడికి దొరుకుతుంది తట్టువాడికి తీయబడుతుంది అయితే ఒక విషయం ఇంత గ్యారంటీగా ఇవి చెప్పినాడు వాక్యాలు అయినా గాని ఎందుకు మా జీవితంలో అద్భుతాలు జరుగుతలేవు అయినా గాని ఎందుకు మా జీవితంలో ఆసరాలు ఆగిపోయినాయి అని ఇలా ప్రశ్నలు వస్తావు చాలా మందికి కదా ఓ విషయం చూడండి ఈరోజు నేర్చుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రశ్నించొద్దు ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించొద్దు ఎందుకంటే నువ్వు ఆయనని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఎంతగానో యథార్థంగా ఉండవచ్చు ఎంతగానో పరిశుద్ధంగా ఉండొచ్చు ఎంతగాన సంపూర్ణంగా ఆయన ఉన్నవారిని అనుకుండొచ్చు నువ్వు ప్రశ్న నీ విశ్వాసాన్ని సనగిల్ల చేస్తుంది నువ్వు ప్రశ్న వేస్తున్నావు నీలో అనుమానాలు చేకూర్చుకుంటున్నాయి ఎట్టి ప్రశ్న నాకు ఎందుకు ప్రవాయి శ్రమ అది అనుమానానికి అర్థిస్తుంది అవిశ్వాసానికి ఇది ప్రశ్నించదు ఎందుకంటే ఆయనకి సమస్తము తేటగా అగుపరుచున్నాయి ఆయనకి ఏది కూడా మరుగులేదు అన్నీ తేటకు కనిపిస్తున్నాయి మీ సమస్యలు కనిపిస్తున్నాయి మీ కష్టాలు కనిపిస్తున్నాయి మీ బాధలు కనిపిస్తున్నాయి మీ రోగాలు కనిపిస్తున్నాయి అన్ని తేటగా ఆయనకి ఆయన చూస్తా ఉన్నాడు వాటిని ఆయన కాని ఎందుకు మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే ఒక విషయం చూడండి ప్రతిదానికి సమయం గలదన్న వాక్యం తెలుసు ప్రతిదానికి సమయం గలదు తొమ్మిది నెలలు అయితే పాప బాబు పుట్టాడు కదా తొమ్మిది నెలలు దేవుడు దేవుడు డిఫైన్ చేసి టైం ఫిక్స్ చేసిన టైం ఇరవై గంటలు అయితే గానీ పువ్వు వికసించదు ఇంకొక ఇరవై గంటలు అయితే గానీ అది మొగ్గ కాయ కాదు ఇంకో ఇరవై నాలుగు గంటలు ఎంతగానే పండుగ కాదు అవి అవి అట్లా ఆయన సృష్టిలో టైం ఆ రీతిగా పెట్టిండు మన బలైన ఏం తెలుసా ఇప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు జరగాల కార్యం కొంతమంది ప్రార్థనా అంశం ఉంటారు బ్రదర్ రేపొద్దు కరెక్ట్ పది గంటలకి నాకు పదివేలు కావాలా ప్రార్థన చెయ్యి పదివేలు రాకపోతే ఈ బ్రదర్ ప్రార్థన ఏమై ఈ బ్రదర్ ప్రార్థన వేస్ట్ ప్రార్థన అనేసి కొట్టి వేస్తారా ఇంకొక పాస్త తిరిగిపోతారు అక్కడ పోయి ప్రార్థన చేయించుకుంటారు ఇంకొక ప్రార్థన చేసుకుంటారు అది రాదు ఆ రీతిగా ఎందుకంటే ఈ సత్యాన్ని మనం గ్రహించాలా అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అని ఏ టైమ్ ఎప్పుడు అనేది తెలుసుకోవాలి మీరు మీ దృష్టిలో టైం ఇరవై గంటలు ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలి వెళ్తూ ఉంటుంది విషయం అర్థం చేసుకోండి అర్థమవుతుందా అనేక పర్యాయాలు ఇటువంటి అనుమానాలు వచ్చిన వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు విసుగక ప్రార్థించుడి అన్నాడు అన్నడలేదా విసుగగా ప్రార్థించాడు విసుగు చెందద్దు మనం నేను కొన్ని ప్రార్థనా అంశంలో ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా ఇంకా నేను పొందుకోలే ఆ ప్రార్థనలకు ఇంకా జవాబు రాలే కానీ జవాబు వస్తుంది అన్న విశ్వాసంతో ఇరవై ఐదు ఏళ్లు ఇంకా ప్రార్థన చేస్తున్నా పెద్ద సమస్యలు కొన్ని సమస్యలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఇంకా తీరుతలేదు కానీ ఒకరోజు ప్రభు మాట్లాడేడు ప్రకటన గ్రంథంలో మన ప్రార్థనలు అన్నిటినీ దూతలు పాత్రల్లో తీసుకొని వెళ్తున్నారంట అంటే ఏ ప్రార్థన వేస్ట్ కావట్లేదు నీకు అనుమానం రావద్దు అని హెచ్చరిస్తున్నాడు అని నీకు అనుమానం రావద్దు నీ ప్రార్థనలు ఏమైపోతున్నాయి అన్న అనుమానం నీకు రావద్దు ఎందుకంటే నీ ప్రార్థనలు అన్ని దూతలు పాత్రల్లో తీసుకొని పోతున్నారు నుంచి పైకి ఆయన సన్నిధికి ఒక దినము అవి సంపూర్ణంగా తయారు చేయబడ్డాక అప్పుడు ఆ ప్రార్థనలకి జవాబు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలికి వెళ్తా ఉంటుంది మన దృష్ట్యాంటది కదా కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం తీసుకోవాలా ఇవన్నీ గ్యారంటీ వాగ్దానాలు చెప్పబడ్డ వాగ్దానాలు గ్యారంటీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఆ కండిషన్ చూడండి ఇప్పుడు ఈ గ్యారంటీ చెప్పబడ్డ ఈ వాక్యాలు నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఏం చేయాలా ఇక్కడ చూడండి కొంచెం కిందికి వెళ్తే పన్నెండవ సుంది మీ ప్రార్థనలకి జవాబులు రావాలంటే మీరేం చేయాలా విశ్వాసం ఉంది ప్రార్థన చేస్తున్నారు వాక్యాన్ని తందిస్తున్నారు ఆరాధిస్తున్నారు పాటలు పాడుతున్నారు అంత బానే ఉంది కానీ ఒకటి మటుకు మీరు చేస్తలేరేమో అని ముందుగానే హెచ్చరికలాగా పన్నెండవ వచనంలో ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు ప్రభు అని చెప్పి అడుగుడి మీకు ఇవ్వబడును సట్టుడి తీయబడును వెదకుడి దొరకును కాని మీరు అడిగిన వాటిని తట్టిన వాటిని వెదకిన వాటిని పొద్దుకోవాలా అంటే ఏమి చేయాలా అది పన్న వసలు చెప్పబడింది కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై చూడండి మీరు అడిగినవి పొందుకోవాలంటే తట్టినై తీయబడాలంటే వెదకనే దొరుకుకోవాలంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టిండు దేవుడు ఇది చెప్పారు సాధారణంగా నాకు తెలియదు సేవ జీవితంలో అనేక చెప్తారో కానీ దేవుడు నాతో మాట్లాడిన విధానంగా మూడు వారాల క్రితమే మాట్లాడింది వాక్యం కాబట్టి నేను ఆయన మాట్లాడే కొద్దీ పంచుకుంటా ఉంటాను అనేకలతో ఈ విషయాన్ని కాబట్టి ఇక్కడ చాలా తేటగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కావునా అన్నాడు అంటే అది కండిషన్ కావునా అంటే అడిగింది పొందుకోవాలా తట్టింది తీయబడాలా వెలికింది దొరుకోవాలా అంటే ఇది చేయాలా కాబట్టి కావునా ఏంది కండిషన్ మనుషులు మీకు ఏమి చేయవలని కోరుతర అలాగనే మీరును వారికి చెయ్యడి ఇది మనం చేస్తలేమేమో అందుకు మన ప్రార్థనలకి విజయం వస్తలేదేమో ఒకసారి పరిశీలించుకోలేదు మధ్యాహ్న కాలంలో కదా మనుషులు ఏం కోరుతున్నారు మీరు నుంచి ఏదో కోరుతా ఉంటారు కదా మనుషులు మీ ఇరుగు పొరుగు వారే కానీ మీ చుట్టాలే గాని బంధువులే కానీ ఏదో ఒకటి కోరుతా ఉంటారు మీ నుంచి ఏమీ కోరుతున్నారు సాధారణంగా ఈ లోకస్తులు చెడ్డవాటిని కోరుతారని ఇక్కడ వాక్యం ఉంది పైన మీరు చెడ్డవారయ్యండి మంచివాటిని కోరుతున్నారని అంటున్నాడు కదా మనం చెడ్డవరం అనేకమైన వాటిని కోరుతున్నాం అంటున్నాడు కానీ చూడండి మనం మొదటి నుంచి చెడ్డవరము కానీ ఏ శుభ్రవ్ణి స్వీకరించినాక మంచివరం మన పాపములు క్షమించబడ్డాక మనం మంచివరం కాబట్టి ఇప్పుడు మీరు మంచివే అడగాల మీరు చెడవాటే అయ్యండి మంచివాటి ఎట్లా అడగగలరు రక్షణ అనుభవం లేకుండా అద్భుతాలు ఎట్లా చూడగలరు ఆయన ఎంతో దయగలవాడు ఎంతో జాలి వర్షము మంచి చెట్ల మీద కుమరించబడుతుంది ముళ్ళ తుప్పాల మీద కూడా కుమ్మరించబడుతుంది కదా రెండు రకాల మనుషులు ముళ్ళ వంటి మంచి చెట్ల వంటి వర్షము రెండింటి మీద పడుతుంది ఎవరు కురిపిస్తున్నారు జాలి గలవాడా కదా ప్రేమ గలవాడా కదా ఆయనకు పక్షపాతం ఉందా లేదు మన జీవితాల్లో కూడా అంతే మనలో మంచి వరం ఉన్నాము చెడ్డవరం ఉన్నాము మనందరినీ సమానంగా ఆశ్రయిస్తుండు ఆయన వర్షం చేత కాని ఎవడి ఫలం వాడి ఇవ్వాల్సి వస్తా చివరి ఏం చేస్తాయి ముళ్ళే కాస్తాయి మంచి చెట్లు ఏం కాస్తాయి ముళ్ళ కాస్తాయా మంచి పండ్లే కాస్తాయి కాబట్టి ఎవడన్నా మంచిని కోరుకుంటాడా ముళ్ళ తుప్పలను కోరుతాడా ఫలం వచ్చినాక మీరంతా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ కలుపు మొక్కలు తీయకుంటే ఏం జరుగుతుంది అంతే కదా మరి మరి వాటి ఎందుకు తీస్తారు మంచి ఫలం రావాలని తీస్తారు కదా కానీ దేవుడు ఏమై తెలుసా కలుపు మొక్కలు అంటున్నాడు అరే ఇప్పుడు మీ గురించి నేను చెప్తలేను కలుపు మొక్కలు అంటే పనికిరానివి అని అర్థం అవి రసాన్ని వీలు బలాన్ని వీలు మంచి చెట్లకి రసం బలం రానియవు కాబట్టి మంచి ఫలం రాదు కానీ ఆయన ఏమంటుండంటే రెండింటిని సమాంగానే పెరగని కోతకాలమున రెండింటిని కోస్తాను మంచివాటిని తన కొట్టలో నింపుకుంటాడు చెడ్డవాటిని కళ్ళం బయట వేసి కాల్చి వేస్తా అంటాడు ఉంది వాక్యం బైబిల్ వాక్యం కాబట్టి చెడ్డవారయ్యండి మంచివారిని కోరినప్పుడు బాగా అర్థం చేసుకోండి అది కాని పని నీ పాపంలో ఉండి ను అడుగుడు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెదు దొరుకును అంటే నీ ప్రాణాలకు జవాబు రాదు అర్థమవుతుందా మీ జీవితాలు అతనికి సమర్పించుకోవాలా ఒకవేళ మీరు ఇంకా మీ జీవితాలను సమర్పించుకోకపోతే ఇటువంటి అవకాశం ఇంకొకటి రాకపోవచ్చు మీ జీవితాలలో మంచి జీవం కదా కాబట్టి మీరు సమర్పించుకోవాలా తర్వాత ఆ కండిషన్ చెప్పండి కావునా మనుషులు మీ నుండి ఏమి కోరుతారో మీరు అది వారికి ఇవ్వాలా చూడండి ఏం కోరుతారు మనుషులు చెప్పండి అందుకే ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నిన్ను వాళ్ళే నీ పొరుగువాని అని ప్రేమించు అని చెప్పిండు కదా మనుషులు ఏం కోరుతారు మన నుంచి సరే రకరకాల వస్తువులు కోరుతారు డబ్బులు కోరుతారు అది కోరుతారు ఇది కోరతారు వస్తువులు కోరుతారు ముఖ్యంగా ప్రేమను కోరుతారు కదా మనము ప్రేమని పంచుకోవాలా ఇది ప్రేమ సిద్ధాంతం క్రైస్తవ జీవితం అంటే ప్రేమ సిద్ధాంతం ఈరోజు లేదు ప్రేమ నేను చూపిస్తున్నా నేను చెప్తున్నాను ఒకని మీద ఒకడు ఒకని మీద ఒకడు ద్వేషము కోట్లాటలు విమతలు మత కలోలాలు ఆ ఎక్కువైతేనే ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి కుటుంబాలలో సమాధానం లేదు సంఘాలలో సమాధానం లేదు కొట్టుకుంటున్నారు సంఘాలు నేను ఎన్నో సంఘాలు తీస్తున్నాను తిరుగుతున్నాక మాకు తెలుసు పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు కోర్టు కేసులు ఏమైంది భక్తి మంచి మంచి సంఘాలు ప్రయాసంతో ఎనకడికి పాస్టర్స్ ఎంతో కష్టపడి ఆ సంఘాలను కట్టుకున్నారు ఈరోజు సంఘస్తులు పెద్దలు కొట్టుకుంటున్నారు ప్రపంచమంతటా ఇక్కడే కాదు మన దేశమే కాదు జరుగుతుంది ప్రేమ ఏమైంది వర్షిప్ చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు వాక్యాన్ని అందిస్తున్నారు కొట్టుకుంటున్నారు ప్రభు ఉంటాడా జవాబు వస్తుందా కాదు ఎట్టి కాబట్టి చండి మనుషులు కోరేది ఒకరి నుంచి ఒకరు ప్రేమ ఆదర అభిమానాలు మనం అవి ఇవ్వాలా నువ్వు ఇతరులని ప్రేమించకుండా ఎంతగా ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు ఇతరులను క్షమించకుండా నువ్వు ఎంతగా కోరుకున్నాను నువ్వు పొందుకోలేవు చూడలేవు నీకు దొరకదు కాబట్టి మనము క్షమించడం నేర్చుకోవాలా ప్రేమించడం నేర్చుకోవాలా ఇది చాలా ముఖ్యమైన అంశం కైస్తవ జీవితంలో ఎందుకంటే మనల్ని క్షమించండు కదా అయినా మనం పాపులమై ఉన్నప్పుడు మనం క్షమించిందా లేదా మన పాప క్షమాపణ కోరుకున్నప్పుడు మనకు క్షమించండు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను క్షమాపణ లేని సేవ జీవితం ఫల నిష్ఫలం అయిపోయి లేని జీవితం ఎప్పుడైతే క్షమించానో శరీరంలో స్వస్థతలు రావడం చూసినా అద్భుతాలు రావడం చూసినాను అన్ని విధాలుగా దేవుడు ఏవేవైతే ఆగిపోయినాయో ఆశ్రవదలు అవన్నిటిని నడిపిస్తా పోయినాడు దేవుడు కాబట్టి ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే మీరు ఏమి అడుగుతున్నారు మీరు ఏమీ వెతుకుతున్నారు మీరు ఏమి తట్టుతున్నారు దేని కొరకు తడుతున్నారు చుట్టాలు వస్తే పక్కింటి వాడి తలుపు తడతాం చుట్టం వచ్చిండు కొంచెం పెరిగి పాలి చక్కెరి ఇవి ఏదైనా మనం టీ దాపాలా కాఫీ దాపాలని అడుగుతూ ఉంటాం అంతే కదా మీరు ఏమి అడుగుతున్నారు ఏమి తడుతున్నారు ఏమి వెతుకుతున్నారు మీకు ఒక విషయం నేను చూపిస్తాను మీరేం తప్పుగా అనుకోవద్దు నా గురించి ఎందుకంటే నేను మీ గురించి మిమ్మల్ని కించపరచడానికి నేను రాలేదు మిమ్మల్ని దుఃఖపరచడానికి నేను రాలేదు కానీ మా సేవ జీవితం హెచ్చరించే సేవ జీవితం మమ్మల్ని హెచ్చరించండి దేవుడు మేము నేర్చుకున్నాము దాన్ని పాటిస్తున్నాము అనేక ప్రాంతాల్లోనే అనేకలను హెచ్చరిస్తున్నాం ఈ హెచ్చరిక ప్రేమతో అది ఎవరికన్నా వర్తించచ్చు వర్తించకపోవచ్చు ఎందుకంటే నువ్వు వాక్యంలా సరిగా ఉంటే నీకు వర్తించిన అవసరం లేదు వాక్యంలో సరిగా లేకపోతేనే ఈ వాక్యం నీకు నీ కొరకు చెప్పబడుతుంది అందుకొరకు బహుశ దేవుడు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి మమ్మల్ని నడిపించలేమో అది మీరు గ్రహిస్తారు సాయంత్రం వరకు కాబట్టి ఫస్ట్ మీరు దీన్ని వెతుకుతున్నారు మత్స్సు వార్త ఆరవ అధ్యాయము మత్స్య వార్త ఆరవ అధ్యాయము నిజంగా చూడండి అన్ని రక్షింపబడ్డం వల్ల వారందరము ఈ రీతిగా వెతుకుతున్నావా చూడండి ముప్పు ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనం కాబట్టి మీరు ఏది వెతుకున్నారు కాబట్టి మీరు ఆయన రాజ్యములు నీతిని అది కండిషన్ మొదట మొదట ఉత్తగా వెతకడం కాదు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి కాబట్టి ఫస్ట్ మీరు వెతకాల్సింది ఏంది మీ జీవితంలో పొత్తులు లేస్తే ఉద్యోగం నుంచి స్కూల్స్ వెతుక్కవాలన్నా పుస్తకాలు వెతుకోవాలన్నా వంటగదిలో మసాలా ప్యాకెట్లు ఎక్కడో వెతుక్కోాలనా నూనె ఎక్కడ ఉందో వెతుక్కోవాలనా అదే చేస్తా కదా పొద్దున వేసినప్పుడు చాయ్ పత్తా ఉందా లేదా వెతుక్కోవాలనా పాలు ఉన్నాయా లేదా పాలు పగిలిపోయినాయా లేవని వెతుకోవాలన్నా ఇదే కుటుంబంలో ఫస్ట్ పొద్దున సిటీలో ఏం చేస్తారంటే పొద్దున్న లే చెట్లకి నీళ్లు పెట్టాలి పైపులు ఎక్కడ ఉన్నాయి వాటర్ వస్తుందా లేదా ట్యాంక్ లో వాటర్ ఉందా లేదా ఇవి వెతుకుంటుంటారు పొద్దున్న లేయంగానే న్యూస్ పేపర్ వాడు వచ్చినా లేదా పాడవాడు వచ్చిందా లేదా న్యూస్ పేపర్ వస్తే న్యూస్ పేపర్లో ఏదో వెతుకుతాయి ఏదో కొడుకున్నలాగా ఏముంటుంది న్యూస్ పేపర్లో ఏముంటుంది పనికిరాని వస్తువులు పనికిరాని విషయాలే ఉంటాయి వాటి కొరకు గంట సేపు వాడు వెతుకుతా ఉంటాడు లోపల వంటగదిలో ఆయనేమో టీ కాఫీ కొరకు ప్రయాస టీ కాఫీ తీసుకొస్తుంది ఏదో కష్టపడి ఏదో న్యూస్ పేపర్ లో వాడికి ఒక కప్ ఆఫ్ కాఫీ ఇస్తే తాగుతూ ఉంటాడు ఇది క్రైస్తవ జీవితం ఈరోజు క్రైస్తవ జీవితమే కాదు ప్రపంచంలో అందరికీ జీవిస్తారు కాబట్టి ఏమి వెతుక్కుంటున్నాం మనం మొదట నువ్వు వెతకాల్సింది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఇది ఫస్ట్ కండిషన్ అవి వెతుక్కకుండా ఏదో వెతుక్కుంటున్నారు కాబట్టి అవి రావట్లేవు ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు రాట్లేవు మనం వెతుకున్నాము ఆయన నీతి అంటే రక్షణ అనుభవం నీతిమంతుడు ఒక్కడే ఆయన ఒక్కడే నీతిమంతుడు ఆయన నీతి ఆయన రక్షణ అనుభవాన్ని మనకి ఇస్తాడు రక్షించేవాడు అన్నీ కాబట్టి ఆ అనుభవాన్ని మనకి ఇస్తాడు మనం అంతా రక్షింపబడ్డ వాళ్ళం నీతి మంతులం కాబట్టి ప్రతిరోజు ఇందాక ఆ బ్రదర్ చూపించండి ఒక విషయం మీకు ఎవరికైనా జ్ఞాపకముందా రవి బ్రదర్ ఒక వాక్యం మనకు చూపించింది తిమో తి రాసిన పత్రికలో ఏందా వాక్యం సహత విశ్వాస సహితమైన పోరాటము పోరాడాలా విశ్వాస సహితమైన పోరాటము పోరాడాలంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకు నువ్వు పొరడాలంట చివరి వరకు లేకపోతే పొగట్టుకుంటావు అంట నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటాడు నీ పిలుపును నీ ఏర్పాటుని నిన్ను పిలిచింది కదా అయినా నువ్వు రక్షణ పొందినవు రక్షణ కాబట్టి దాన్ని నిశ్చయం చేసుకోవాలంట అంటే నిశ్చయం అంటే ఏం చెప్పండి ఖచ్చితంగా నిశ్చయం అంటే గ్యారంటీ నీ రక్షణని నువ్వు చేసుకోవాలంట లేకుంటే పొగట్టుకుంటారంట చివరికి అందరు పోగొట్టుకుంటారంట ఎందుకంటే నేను మీకు చూపించాలన్నా పొగట్టుకుంటారు ఖచ్చితంగా పోగొట్టుకుంటారు కొంచెం కష్టతనం చెప్తే క్రైస్తవులు వాళ్ళ రక్షణ అనుభవాన్ని పోగొట్టుకుంటారంట చివరి పోగొట్టుకొని హతసాక్షులు అవుతూ అప్పుడు క్షమాపణ కోరుకుంటారంట దానికి సంబంధించినవి నేను చూపించాల మీకు ఒకటి వాక్యంగా వచనం చూపించను గానీ ఒకటి చెప్తాను మన శికుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనున్న అది ఒక ప్రశ్న మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటదా ఆయన కనుక్కుంటాడా దొరుకుతుందా ఉండదు అని చెప్తున్నాడు దానికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆయన తిరిగి వచ్చే టైంకి క్రైస్తవంలో విశ్వాసం ఉండదంట చాలా కష్టం అది నువ్వు సేవ నీ నీ రక్షణ అనుభవము నువ్వు క్రైస్తవ జీవితము ఏం జరిగిపోతున్న అప్పటికి నువ్వు ప్రార్థించాలా ఇది చాలా భయంకర బాధకరంగా ఉంది ప్రవ్వా ఈ వాక్యం ధ్యానిస్తుంటే మీరు తిరిగి వచ్చే టైంకి ఈ భూమి మీద విశ్వాసం లేకపోతే ఎట్లా ప్రవ్వా మీ యొక్క మరణము వమ్ము కావడానికి వీల్లేదు మీరు ప్రయాసపడి వాళ్ళందరూ రక్షించుకున్నారు అది వేస్ట్ కావడానికి వృధా కావడానికి వీల్లేదు అన్న ప్రాధాన్యకు అవసరం అందుకు ప్రయాసంతో ఈ దగ్గర పరిగెత్తుతా ఉంటాం విశ్వాసము పోగొట్టుపోవద్దు మనుషులు నీకెంత శ్రమ వచ్చినా ఎంత ప్రయాసం వచ్చినా ఇవన్నీ అశాశ్వతం ఈ ఇవన్నీ విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఆ విశ్వాసమే నిన్ను ఆయన ఎంతగా నడిపిస్తుంది అందుకు నీ జీవితానికి సమర్పించుకోవాలి అందుకు ఆయన కొరకు నువ్వు జీవించడం నేర్చుకోవాలా ఒకవేళ నువ్వు రక్షణ అనుభవం లేకపోతే ఈ దీని కొరకనే పొందుకోవాలి వాప్సం పొందుకోవాలా ఆయన తీర్మానించుకొని జీవించడం నేర్చుకోవాలా ఎందుకంటే ఏ క్షణంలో ఈ శర్రాన్ని విడిచిపెట్టాల్సి మనకు తెలియదు మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా విడిచిపెడుతున్నాడు అనారోగ్యంగా ఉన్నవాడు కూడా విడిచిపెడుతున్నాడు తేడా ఏముంది విడిచిపెట్టాల్సిన వాడు విడిచిపెడుతున్నాడు శర్రాన్ని అది అయిన ఏర్పాటు కాబట్టి ఈ శరణాన్ని విడిచిపెట్టినాక ఆయన సన్నిధికి వెళ్ళాలి మనం అది మనం తీర్మానించుకోవాలి శరీరంలో ఉన్నంత వరకు ఎందుకంటే ఇది పాపంతో కూడింది కాబట్టి ఈ శరణంలో ఉన్నప్పుడే నువ్వు రక్షణ అనుభవం పొందుకోవాలా అప్పుడే ఆయన సన్నిధికి చేరగలవు కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకాల ఈ లోకంలో ఏదో వెతకడం కాదు ఈ లోకంలో అనేకులు అనేకులు వెతుకున్నారని మనం చూసినాం కాబట్టి అవి వెతికే బదులు ఫస్ట్ అంటే మొదట ఆయన నీతిని వెతుక్కోవాల అంటే రక్షణ అనుభవం వెతుక్కోవాలి ప్రభుత్వం రక్షించవ్వా నన్ను బిడ్డగా స్వీకరించవ్వా నా పాపం క్షమించి ప్రవ్వా నీవే నా ప్రభు నీవే నా రాజు నా జీవితాంతం నిన్నే వెంబడిస్తాను అన్న చిన్న ప్రార్థన నిన్ను నరకం నుంచి బడి తీసుకొస్తుంది పరలోకానికి నేను సిద్ధపరుస్తుంది నీత్యే జీవానికి నడిపిస్తుంది చిన్న ప్రార్థన దాంట్లో మార్పుడు లేదు మత మార్పిడి అసలు లేనేలేదు మార్పిడి కుల మార్పిడి ఉందా అసలేదు అందులో హృదయ మార్పిడి మన ప్రభు కోరుతుంది క్రైస్తవ జీవితంలో మనం ప్రయాసపడుతుంది కేవలం హృదయ మార్పిడి కోరిక నీ కులంలో మీరుండండి మీ మతంలో మీరుండండి నీ హృదయం మట్టుకు ఆయనకు ఎందుకంటే మతాలు మనుషులు ఏర్పరచుకున్నారు కాబట్టి హృదయ మార్పిడి అనుగురించి ఆయనని వెతకాల మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల ఫస్ట్ ఆయన నీతిని వెతుక్కొని ఆయన రాజ్యాన్ని వెతుక్కొని ఆయన రాజ్యం ఎక్కడుంది పరలోకం ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అంటాడు కదా లూకా వార్తలో మీ మధ్యలో ఉంది కాబట్టి మనము ఆయన సన్నిధిలో సమయం గడపాల ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడపాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నాన్న కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాడు కాబట్టి ఆయన మన సన్నిధిలో క్షణంలో ఉన్నాడు ఇప్పుడు మనతో పాటు నివసిస్తుండే మనతో మనతో మనతో మాట్లాడుతుడు మనతో వింటుండు మీ హృదయాలను పరిశీలిస్తున్నాడు మీ అక్కర్లు కొడతాడు చూస్తా ఈ క్షణం ఆయన ఆయన రాజ్యాన్ని వెతుకోవాలా ఈ రోజు పర్లకి ఏ రీతి ఉందో నువ్వు క్రైస్తవ జీవితం ఏరెత్తికుందో నువ్వు వెతుక్కోవాలా నీ క్రైస్తవ జీవితం ఏరెత్తుందో వెతుకోవాలా ఇతరుల క్రైస్తవ జీవితం ఏరెత్తికుందో నువ్వు వాళ్ళని పరిశీలించే వాళ్ళకి సహాయపడాలా ఆదరించాలి ఎందుకంటే మనుషులు కోరేది అదే ఇప్పుడు మీరు ఏదో కోర మీరు మా ఏం కోరుతారు ఏదో చెప్తారు ఈ బ్రదర్ ఏదో విషయాలు చెప్తాడు అన్న ఆసక్తితో మీరు వచ్చారు అదే రీతిగా మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ మనుషులు ఆ ఆసక్తి వాళ్ళ హృదయం వాళ్ళ ఆత్మ ఆ రీతిగా ఆశిస్తూ ఉంటారు మీ నుంచి ఏదైనా మంచి మాటలు చెప్తారేమో మీరని కాబట్టి మంచి మాటలు చెప్పే సేవ జీవితం క్రైస్తవ జీవితంలో మనం ఉండాలా కాబట్టి ముందు వెతకాల్సిందేం తెలుసా ఆయన నీతిని దాని కాఫీ దాని తర్వాత చాయ్ దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ దాని అన్ని ఉదయం నిద్ర నుంచి లేగానే ఆయన నీతి రాశని వెతుక్కోవాలా దాని తర్వాత మూడు సార్లు ప్రార్థన చేస్తే నేను నాలుగు సార్లు ప్రార్థన చేస్తా నేను ఐదు సార్లు ప్రార్థన చేస్తా నేను పది సార్లు ప్రార్థన చేస్తాను తీర్మానించుకోవాల నువ్వు అదేమన్నా కండిషన్ ఆ రెండేసాలు ప్రార్థన చేసుకోవాలా మూడేసార్లు ప్రార్థన చేసుకోవాలని ఉదయం లే ప్రార్థన చేయాలా మదేనా ప్రార్థన చేయాలా సాయంత్రం నీ ఎలా వేలలో ప్రార్థించచ్చు అనుందే వాక్యం ఎల్లప్పుడూ ప్రార్థించడు అని వాక్యం మెలకువగా ఉండి ప్రార్థించడం చెప్పింది ఎడతెగక ప్రార్థించాడన్నాడు విసుగక చెందగా ప్రార్థించమన్నాడు విజ్ఞాపన ప్రార్థన జమనడు రకరకాల ప్రార్థనలు చెప్పిండు అవన్నీ మనం చేస్తున్నామా ప్రార్థన చేయాలా ఇతల గురించి ప్రార్థించేస్తే చాలా పవర్ ఉంటుంది శిష్టాలు ఇంత జ్ఞాపనం చేసింది మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయాలా ఇతర గురించి ప్రార్థించాలా మన ప్రభు ఎంతగానో ప్రయాసంతో ప్రార్థించాను కదా తండ్రికి ప్రార్థిస్తాను యోహాన్స్ వార్తలు చూస్తాను తండ్రి వీరిలో ఒక్కడ కూడా నశించిపోవడము నీకు ఇష్టం లేదు నేను ఎవరిని పోట్టుకోలేదు పైగా వీరందరినీ ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని పోమని నేను ప్రార్థించలేను కాదని దృష్టి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నా శిష్యుల గురించి ప్రార్థిస్తున్నాయి చూడండి శిష్యుల గురించి ప్రార్థించే భారము ప్రభు నుంచి మీరందరూ సేవా జీవితంలో ఉండాలి ఎందుకంటే పేతు రాష్ట్ర పత్రికలు అనేది కేవలం మీరు క్రింద కూర్చినంత మాత్రంన సేవకులు కాదు ప్రతి ఒక్కరు సేవకుడే ప్రతి ఒక్కరు సేవకురాలే అని అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సేవకులని ఆదరించాలా బలపరచాలా మనం కూడా సేవకులం కావాలా ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఉత్త చేతులతో రిక్త హాస్లతో మన దగ్గర పోరానికి వీళ్ళేది నా ఏం తీసుకొచ్చినామని అడుగుతుంది వాక్యం ఆ దినంనా ఏం తీసుకోబోతున్నావు ఇక్కడ నుంచి ఏం తీసుకుపోలేము బిల్డింగ్స్ తీసుకుపోలేము ఆస్ క్యాంపస్ తీసుకోలేము ఏమి తీసుకెళ్లేము ఒకరు తీసుకోపోగలం ఆయన ఒప్ప చెప్పిన పని లెక్క అక్కడ చూపించగలం ఎంత మంది నువ్వు కనీసం ఒకవారి రక్షించుకున్నావా అది చాలా ముఖ్యమైన నీ దగ్గరకు వచ్చేవారికి ప్రభుని ఎప్పుడన్నా నువ్వు ప్రకటించినవా కేవలం సిస్టర్ బ్రదరే చేయాలనా మేమే చేయాలనా మీరు చేయొద్దా అందరూ చేయాలనుంది వాక్యం ఎందుకంటే చూడండి ప్రకటించకపోతే నాకు శ్రమ పౌలు మీరు అనుకోవచ్చు పౌలు పౌలకేమో శ్రమ నాకే కావదని అనుకోవచ్చు కానీ తప్పు అనే నీతిని అనే రజని వెతికే వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించాలా మీరు కూడా ప్రకటించాల అశిస్టర్ బ్రదర్తో పాటు మీరు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించి ప్రతి ఇంట పోయి రొట్టగిరడం వాళ్ళు చేస్తారు అది మీరు చేయడం అవసరం లేదు ప్రేరేపిస్తే దేవుడు ప్రతి ఇంట రొట్టె విలువాలి ప్రతి ఇంట ప్రార్థన చేయాలి మీరు వెళ్ళాలా కొంత సమయం గడపాలా ఎవరన్నా ఆతో పాటు ఒక మైల్ దూరం రమ్మంటే ప్రభు అంటున్నాడు వాటితో ఇంకొక మైల్ ఎక్స్ట్రా పోండి ఇంకొక మైల్ దూరం పోండి అంటున్నాడు ఒక మైల్ బొమ్మంటే రెండు మైలు బొమ్మ అంటున్నాడు అది సేవ జీవితం ఆయన అనేతిగా పోయిండు గిరాసినీ ప్రాంతంలో దేశంలో ఒక్క ఒకరు ఇద్దరు దయలు ఉంటారు కదా అక్కడ ఆ ఒక్కరిద్దరి కొరకు ఎంతో దూరం పోతాడు ఒక్కడు గలలియ ప్రాంతం అనిల ప్రాంతం ఆయన సేవ చేసినంత అనిల ప్రాంతంలో ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆధారాల పూట విశాద దినంనా ఆయన యరుశ్రీ మందిరానికి వచ్చి సేవ చేసేవాడు ఇతర దినాలలో గలనీయ ప్రాంతము గెరాసనియా ప్రాంతము రకరకాల అనిల దేశాలలో పోయి సువార్త పనిచేసినవాడు మన ప్రభు లోకంలో ఉన్నప్పుడు అది మనం నేర్చుకోలేరొచ్చు సేవకులు కేవలం వాళ్ళు ప్రార్థన చేసి సేవ చేస్తే సరిపోదు ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఇంతగా పాట పాడితే మనం కోర్త చాలా విస్తారంగా ఉంది కోసే పని వాళ్ళు పొదువైన కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి త్వరగా ముగించుకోండి సేవకు వెళ్ళండి అనేకలకు శువార్త ప్రకటించండి తిరిగి వచ్చి మీ కుటుంబాలు అది కూడా మీ బాధ్యత కదా కుటుంబ బాధ్యత కూడా వహించాలా మనం కాబట్టి కుటుంబ బాధ్యతలు చూసుకోవాలా ఉద్యోగ బాధ్యతలు చూసుకోవాలా మీ పనుల బాధ్యతలు మీరు చూసుకోవాలా సేవ కూడా చెయ్యాలా లేకపోతే ఆయన వచ్చే టైంకి మీ చేతులలో ఫలం ఉండదు మన అందరినీ యాచకులుగా మార్చడం నుంచి పేతులు కదా అందరం యాజకులమే కాబట్టి మీరు అక్కడ కూర్చొని దేవుని వాక్యంలో తరబీదు పొంది మీరు కూడా సేవ చేయాలని నేను చెప్తున్నాను నా సేవ జీవితంలో గత ఇరవై ఐదు చదువు రాని వాళ్ళు కూడా గొప్ప సేవకులైన వాళ్ళ గురించి అనేక ప్రాంతాల్లో మనప్పుడు సాక్ష్యాన్ని చెప్తా ఉంటాయి ఒక స్త్రీ ఉంది ఆమె పేరు అదృశ్య ఆ స్త్రీ చదువు రానిది ఒకరింట్లో పని మనిషి ఇరవై గంటలు వాళ్ళ ఇంట్లో పని చేశాడు అయితే ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడింటారు నువ్వు త్వరగా బాప్సం పొందుకోవాలి ఆమె రక్షణ పొందుకోలే కానీ పనిచేస్తుంది ఒకరింట్లో ఆమె త్వరగా రక్షణ పొందుకున్నాక ఆమెకి ఎక్కడ ఆసక్తి కలిగింది బాప్సం తీసుకున్నాక ఆసక్తి కలిగింది నాకు చదువు రాదు కానీ నేను బైబుల్ చదవడం నేర్చుకోవాలని ముప్పై రోజులలో బైబుల్ చదవడం నేర్చుకున్నా అంటే తెలుగు నేర్చుకుంది ఫస్ట్ మూడు నెలల్లో బైబుల్ స్టార్ట్ చేసింది తెలుగు నేర్చుకుంది బైబుల్ స్టార్ట్ చేసింది బైబిల్ చదివి ఆమె ఈరోజు కనీసం నాకు తెలిసిన కాడికి మూడు సంఘాలు కట్టింది మెదక్ ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లాలో మూడు సంఘాలు కట్టింది ఒక్క స్త్రీ చదువురాని స్త్రీ ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది ఆసక్తి చెప్పండి మనకి ఇవ్వలేదా మనకు కూడా కానీ మనం చేయలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆయన నీతిని అన రాజ్యాన్ని మనం వెతుకుతలేం ఆయన రాజ్యాన్ని వెతకాలా మన పని అది అది ఎక్కడుంది అక్కడెక్కడో గాలిలో ఉంది అది అందరు పైన చూస్తున్నారు అది కింది దిగోస్తని వస్తుంది మీ మధ్యలోనే ఉంది మీరు ఎక్కడ చూస్తలేనంటున్నాడు ఈ లోకంలో ఉంది అది మీరు చూస్తలేనంటున్నాడు ఈ రోజు నుంచి మీకు ఈ మీకు దేవుని సేవలో ముందుకు వెళ్ళండి మీరు అన్న చెల్లి కాదు నేను సహాయపడతాను డబ్బులు ఇస్తాను అవి ఇస్తాను వాస్తువులు అవి సరిపోవు డబ్బులు ఆయన ఇస్తాడు ఆయన నిధి దనిధి తప్పకుండా తీసిస్తాడు నాకు తెలుసు అవిశ్వాసం నాకు సేవకు పబ్లిక్ మీటింగ్స్ కి డబ్బులు ఆయన ఇస్తాడు ఖచ్చితంగా ఆయన కోరుతుంది నీ డబ్బులు కానే కాదు నీకు ఇష్ట డబ్బులు ఆయనకెందుకు ఆయన కోరుతుంది నిన్ను నీ సేవ పరిచర్యలు నువ్వు సేవ చేయాలా త్రీశ నిబుల్ అది మనం అందరము పోయి మన ప్రభుత్వని చూపించిన ఆయన సజీవుడు రుజువు పరచగలవు కాబట్టి ఆయన నీతిని రాజన్ని వెతుక్కోవాల అన్న విషయం వ్యాప్తం కానీ ఈ లోకస్తులు ముఖ్యంగా క్రైస్తవుల గురించి నేను చెప్తాను అనిల గురించి ఎప్పుడు మాట్లాడను నేను ఎక్కడ పోయినా అనిల గురించి మాట్లాడను ఎందుకంటే అది మన మన పని కానే కాదు సేవ జీవితంలో సేవకులు కూడా ముఖ్యంగా అనుల గురించి ఎప్పుడు చెప్పద్దు అనిలని హెచ్ వారి విశ్వాసాన్ని కించపరచద్దు అర్థమవుతుంది మీకు వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద లేరు ధర్మశాస్త్రం లోపల లేరు ఎందుకు వని హెచ్చరించాలను వాడి పట్ల కేవలం ప్రేమ చూపించాలా ఆధారాలు చూపించాలా ప్రభుని చూపించాలా వాడు వస్తే ధర్మశాస్త్రం లోపలికి వస్తాడు మనం ధర్మశాస్త్రంలో ఉన్నాం పుస్తకంలో ఉన్నాం గ్రంథపు చుట్టలో మనం వాడు దాని కింద కాబట్టి ఈ పుస్తకం అంతా రాయబడింది ఈ విషయం గ్రహించండి ఇందులో చెప్పబడ్డ ప్రతి వాక్యం నీ గురించి నా గురించి రాయబడింది అందుకు మనం వీటిని నేర్చుకోవాలా తయారు కావాలా అనేకులను సిద్ధపరచాలా అనేకులను సిద్ధపర్చే సేవ జీవితం ఈ రోజు మీరు ఏర్పరచుకోవాలి మీ జీవితంలో కేవలం మీరే రక్షణ పొందితే స్వార్థపరులు కదా వేరే వాళ్ళ రక్షణ పొందొద్దా వేరే ఈ రుచి చూడొద్దా ఈ ఆనందంలకు రావద్దా ఇందులో ఎక్కడైన సమాధానము సంతోషం ఆనందం ఉంది అటువంటి ఆనందం ఇతరులకు రావాలంటే మీరు కూడా సేవ చేయాలి వాళ్ళతో తిరగాల ప్రాంతాలు తిరగాల ఎండకు తిరగాల ఆ సమయం ఉన్నప్పుడు తిరగాల పోయి అనేక కుటుంబాలలో ప్రార్థన చేయాలా దేవుడు అటువంటి ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు నాకు నమ్మకం ఉంది మీరు అటువంటి సేవ చేయండి ఇది సరిపోదు ఈ స్థలం నేను చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే నేను అనేక ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాల్లో ఇటువంటి సువార్త ప్రకటించిన వాడిని ఐదు మంది పది మంది ఉన్న సంఘాలలో ఫస్ట్ వాక్యం చెప్పిన వాడిని ఈ రోజు మూడు వందల మంది నాలుగు మంది కుటుంబాలు కలిగిన సంఘాలుగా తయారైన అవి నేను ఏదో గొప్పగా చెప్తలేను ఆ వాక్యాన్ని పాటించడం వలన జరుగుతుంది ఎందుకంటే ఇది గ్యారంటీ ఇవన్నీ గ్యారంటీ ఇవి నెరవేరుతాయి ఖచ్చితంగా మీరు వాటిని ఆపుకుంటే దానికి ఆయన ఏం చేస్తారు మీరే ఆపుకుంటారు వాటిని కాబట్టి మనుషులు మీ నుంచి ఏమి కోరుతున్నారో అవి మీరు ఇవ్వడం నేర్చుకోండి ఏందది ప్రేమ మార్గము ఆయన సత్యాన్ని చూపించడం నేర్చుకోండి ఆయన నీతిని ఆయన సత్యాన్ని ప్రకటించడం నేర్చుకోండి ఒక వాక్యాన్ని చూపిస్తాను ఎందుకు మనము మన ప్రార్థనలకి విజయం పొందలేకపోతున్నాం ఇరువై యోహాను సువార్త క్రైస్తవ జీవితం ఆ రీతిగా తయారై తీరొచ్చు దుఃఖకరం నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతలేను గాని వారి జీవితం అరీతిగా తయారైంది ఎక్కడ టీవీ ప్రోగ్రామ్స్ చూసినా ఎక్కడ మీటింగ్స్ చూసినా ఇదే కనిపిస్తుంది కండెక్ట్ చూడండి వ్యవహాన్ శువార్త ఆరవ అధ్యాయం ఇది చాలా మనం ధ్యానించే ఎందుకంటే ఆరవ అధ్యాయంలో ఆయన ఒక అద్భుతం చేస్తాను కదా ఐదు మందికి పంచడం అనేది మనం అక్కడ చూస్తాం అద్భుతం ఆయన చేసిన అద్భుతాలు కానీ ముప్పై ముప్పై ఐదవ వచనంలో కొన్ని విషయాలు ఆయన హెచ్చరిస్తున్నాడు శిష్యులతోని దేవుని బిడలతోని మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు పంచరు నన్ను వెంబడిస్తారు శారీరకమైన వాటి కొరకు మీరు నన్ను వెంబడిస్తారా నా నుంచి ఏదో శారీరకమైన లాభాలు పొందుకోవడం కొరకు మీరు నన్ను వెంబడిస్తారా అది తప్పు నా నుంచి ఏదో శారీరకమైన లాభం పొందుకోవడం కొరకు నన్ను వెతికితే అది విఫలము మీ జీవితంలో విఫలమే అయిపోతుంది అది దేనికి పనికి రాకుండా అయిపోతుంది చూడండి ఏసు అక్కడ సార్ ముప్పై ముప్పై కాదు ఇరవై ఇరవై ఆరవ వచ్చేసరి మీరు సూచనలను చూసం వలన కాదు కాని రొట్టెలు రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఆయన చెప్తున్నాను ఈరోజు ఈ రోజు మనుషులు ఎందుకు వెతుకున్నారు సార్ ప్రభుని చెప్పండి ఎందుకు వెతుకుతున్నారు రొట్టెళ్ళ కొరకు రొట్టెలు అంటే శారీరకమైన వాటి కొరకు ఆహారం కొరకు నీ కోరికలు నీ లోకాతమైన కోరికల గురించి నువ్వు ఆయనను వెంబడిస్తున్నావు ఎక్కడ వెళ్ళిన గానీ నేను మీకు ఒక గ్యారంటీ ఒక లిస్ట్ చెప్తా పలాని సంఘానికి పోయినప్పుడు ఎటువంటి ప్రార్థనా అంశాలు ఉన్నాయి ఒక లిస్ట్ రాసిన అనుకోండి నేను ఆ లిస్ట్ రాస్తాను పలాని సంఘానికి పోయినప్పుడు గుంటూరు వెళ్ళాను అనుకోండి లేక విజయవాడ పోయినాను అనుకోండి అక్కడ ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయినాక ప్రార్థనకు వస్తారు కదా ముందుకి లిస్ట్ రాసిన అనుకోండి వాళ్ళ ప్రార్థనా అంశాలు ఏముంటాయి తెలుసా ఎక్కడ ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఒకటే లిస్ట్ ఏంది లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఏం తెలుసా ్రదర్ మా భర్త గురించి ప్రార్థించండి మా భార్య గురించి ప్రార్థించండి మా కుటుంబం గురించి ప్రార్థించండి మా పిల్లల గురించి ప్రార్థించండి అంటే వాళ్ళ కష్టాల గురించి వాళ్ళ ఉద్యోగుల గురించి ప్రార్థించండి వాళ్ళ పెళ్ళిల గురించి ప్రార్థించండి పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలండి మాకు ఆస్తులు లేవు మాకు ఇల్లు లేవు మా ఇల్లు కట్టబడాలా మా పక్కింటి వాటికి మా కొట్లాటలు మా ఉద్యోగస్తులలో ప్రమోషన్స్ ఆగిపోయినాయి నాకు మా బాస్కి పడతలేదు నా తోటి పని నాకు పడతలేదు నా మీద బాడాలు వేస్తున్నారు నిందలు వేస్తున్నారు ఇవే ప్రార్థన అంశం మా పిల్లలకి స్కూల్లో సీటులు కావాలా ఫాస్టర్ ప్రార్థించండి మా అప్పులు తీరాలా ఫాస్టర్ ప్రార్థించండి ఇవి రొట్టెలకు సంబంధించినవి ఈ ప్రార్థన అంటే శారీరకమైనవి అంటే అవి తీరొద్దని అంటలేను అవి కూడా అవసరమే కదా అప్పులు తీరాలా కదా రోగాలు పోవాలి కదా ఆహారం అవసరం కదా పిల్లలకి స్కూల్ ఫీజు అవసరమా లేదా స్కూల్ సీట్ అవసరమా లేదా ఆఫీస్లో ప్రమోషన్ అవసరమా లేదా ఉద్యోగాలు అవసరమో లేదా చదువులు అవసరం లేదా అన్ని అవసరమే కదా కానీ ఆయన నీతిని రాజని మొదట వెతకమన్నాడు వీళ్ళు వెతుకుతుంది ఏంటి స్కూల్ కొరకు పెళ్లిళ్ళ కొరకు ఖచ్చితంగా ఎక్కడైనా కానీ బ్రదర్ ఫాస్టర్ గారు మా పాపకు ఒక సంబంధం చూడండి మా బాబుకి ఒక సంబంధం చూడండి ఇవి ఉంటుంది లిస్ట్ నేను రాసుకుంట పోతే లిస్ట్ ఒక వంద లిస్ట్లో ఇవే ఉంటాయి అంశంలు ప్రార్థన అంశంలు కానీ ఒక్కడు కూడా చూడండి బాధకరం ఒక్కడు కూడా ఆయన నీతిని ఆయన రాజని వెతనగరే ప్రయాసపడుతున్నా నా ప్రార్థించండి ఫాస్టర్ అన్నవాడు ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక నాకు అంటే క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉంది రొట్టెల కొరకు ఉందా అది తప్ప కదా మనం మనం మనకు చూపించిన ప్రభు ఆ వాక్యాన్ని మనకు భారంగా పెట్టినప్పుడు మన భుజాల మీద అది మనం మొదటితో పంచుకోవాలా అనేక ప్రాంతాల్లో మనం పంచుకోవాలి మీరు ఇదేమి వెతుకుతున్నారు మొదట ఉదయం లేస్తే ఈ రోజు ఎక్కడికి పోవాలా ఈ రోజు ఎక్కడ పోయి సంపాదించుకోవాలా ఈ రోజు ఏమి పొందుకోవాలా అని ఉందా నీ హృదయం పరిశీలించుకోండి నేను ఈ రోజు హృదయం లేస్తే ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా నేను ఎట్లా జీవించాల ఈ లోకంలో మీకు మాదిరిగా ఎట్లా జీవించాలా అనేట్లోకి మిమ్మల్ని నేను ఎట్లా చూపించాలా అది నా ప్రార్థన ఫస్ట్ నా ప్రార్థనలు అంతా విజ్ఞాపనలు ఉంటాయి ఇతరుల నా గురించి తక్కువ ఉంటది ఒకటి ఉంటది అంటే ఒక అంశం ఉంటుంది నా ప్రార్థన అంతా సేవకుల గురించి ఉంటుంది ప్రపంచంలో పేర్లు పేర్లు వాళ్ళ సేవకుల పేర్లు అన్ని తీసుకుంటా నేను బ్రదర్స్ సిస్టర్స్ నాకు ప్రార్థన కోరి కోరుకున్న వాళ్ళందరి గురించి నా ప్రార్థన అంతా వాళ్ళ గురించి ఉంటుంది నా గురించి నా కుటుంబం గురించి చాలా తక్కువ ఉంటది ఎందుకంటే నాకు నేర్పించిన దేవుడు ప్రార్థన నేను రొట్టెల గురించి ప్రయాసపడతా లేని నా ఉద్యోగం గురించి ప్రయాసపడతాను నాకు ఆస్తుల గురించి ప్రయాసపడతాను నేను అవన్నీ ఆటోమేటిక్గా ఇస్తానడు ఎందుకంటే ఆయన నీతిని అయిన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మీకేం అవసరమో అవన్నీ నాకు తెలుసు అవి తగిన సమయంలో వాటి అన్నిటిని మనకు ఈ రోజు మనము ఈ విషయం నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు మనం ఈ విషయం నేర్చుకుంటున్నాం ఏదో విషయము రొట్టెల గురించి మనము ప్రయాస అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా అని మనం ప్రభు నమ్ముకుంటలేం ఈ లోకాన్ని విడిచిపెడతాం కాబట్టి ఒక రోజు ఆయన సన్నిధిలో ఉండాలా కాబట్టి మన పాపం నుంచి విడుదల పొందాలా కాబట్టి ఆయనను నమ్ముకుంటున్నాం ఆయనను వెంబడిస్తున్నాం ఆ సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలా కాబట్టి చూడండి ఇప్పుడు ఒకసారి వాక్యాన్ని నేను ముగించేస్తున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడీ ఈ లోకంలో ఆహారం కొరకు కష్టపడకూడి ఆకాశ పక్షులు కష్టపడవు కదా ఈ లోకస్తులు కష్టపడతాడు మనం కష్టపడద్దు అని క్షయమైన ఆహారం అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా అన్న దాని గురించి కష్టపడకండి అది క్షయమైంది క్షయ అంటే తెలుసు మీకు అది రోగం కదా క్షయ అనేది రోగం టీబి అంటారు ఇంగ్లీష్ లో టీబి అంటే క్షయ క్షయ రోగం క్షయ వ్యాధి అంటారు ఈ లోకం క్షయమైంది అంటే రోగంతో ఉన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుందా రోగంతో దాని కొరకు మీరు ప్రయత్పడుతురా రోగంతో ఉన్న దాని కొరకు కష్టపడుతుండ్రా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోకం కష్టపడుతుంది అని క్రైస్తవ జీవితం ఇది ఈ చెప్పబడుతున్న వాక్యం శిష్యులకి అంటే ఆయనను వెంబడించే వారికి క్రైస్తవులకు చెప్తుంది వాక్యం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్తుంది అర్థమవుతుంది ఈరోజు నుంచి మీరు ఏం చేయాల మీరు దేని కొరకు కష్టపడాలి ఇప్పటి అక్షయమైన ఆహారం అంటే రోగము లేని దాని కొరకు కష్టపడాల రోగము లేనిది ఏం చెప్పండి ఆహారం ఏసవనను జీవా నేనే పరలోకముడి దిగివచ్చిన జీవా ఆహారమును నేనే నా ఈ ఆహారం తిన్నవాడు ఎన్నటికి ఆకలి నీకెప్పటికీ ఆకలి ఉండదు నిత్య జీవంలో కూడా నీకు ఆకలి ఉండదు నీ ఆకలి తీరిపోతుంది ఏందా ఆకలి సృష్టికర్త అయిన నా తండ్రి నేను కలుసుకోవాలి ఒక రోజు అది ఆకలి ఇది విడిచిపెడతాం ఎంతకాలం ఇంకొంతకాలం ఇంకొంత కాలం ఉంటాం దాని తర్వాత విడిచిపెడతాం కానీ నీ తండ్రి అక్కడ ఉన్నాడు ఆయన నేను సృష్టించాడు ఆయన నేను పోవాల నువ్వు అది నీ ఆకలి కాబట్టి క్షేమైన ఆహారం కొరకు మనం కష్టపడుతున్నాం ఈ లోకంలో వేస్ట్ని టైం అంతా వేస్ట్ని జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది వృద్ధాప్యంలో ఇవన్నీ నువ్వు గ్రహించి అప్పుడు దేవుని సేవ చేస్తా అంటున్నారు సరే మంచిదే కానీ మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా సమయం ఉన్నప్పుడు ఆయనని నువ్వు కనుకోలేదు ఆయనని నువ్వు వెంబడించలేదు ఆయన నీతిని నువ్వు ఆయన నువ్వు ప్రకటించలేదు కనీసం ఇప్పుడన్నా మనం ప్రయాసపడదాం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా అక్షయమైన ఆహారం కొరకు ఈరోజు నుంచి కష్టపడదాం మీరు వెతుకోవాల్సిందే అది మీరు పొందుకోవాల్సింది అది మీరు అడుక్కోవాల్సింది అది అర్థమవుతుందా తట్టాల్సింది దాని కొరకు అనే నీతి అనే రాజ్యం కొరకు క్షయమైన ఆహారం కొరకు కాదు అక్షయమైన ఆహారం దేవుని వాక్యం దేవుని వాక్యం కొరకు కష్టపడి ఎందుకంటే అంతా ఇక్కడుంది మీ శ్రమల నుంచి పొందే మార్గాలు ఎక్కడున్నాయి ఎక్కడ లేవు ఈ లోకంలో ఎవడు మిమ్మల్ని ఆదరించలేడు ఎవ్వడు మీకు ఉపశమనం కల్పించలేడు ఈ వాక్యం ఒకటే కాబట్టి దినం తీర్మానించుకోండి అక్షయమైన ఈ ఆహారం కొరకు కష్టపడండి మీకు చదువు వస్తే చదువుకోండి చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతోనే నేర్పి నేర్చుకోండి వాళ్ళ పక్కన గురించి చదువుతుంటే నేర్పండి అది సేవ జీవితం చదువు వాళ్ళు చదువు వారికి ఇవి ప్రకటించాలా ఇవి చూపించాల చదివించాలా ఆ రీతిగా సేవకులు అయితే ఆ సిస్టర్ చూడండి చదువురాని సిస్టర్ మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ లో ఒక పని మనిషిలాగా పనిచేస్తూ గొప్ప సేవకురాలైంది ఈరోజు ఒక రోజు ఇదే ఎండాకాలం సమయం పబ్లిక్ మీటింగ్స్ పెట్టింది ఆమె పిలిచింది నన్ను రమ్మన్ వెళ్ళిన చాలా దూరం నడుచుకుంటా నడుచుకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచిన ఆ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉండ రోజులలో ఫోన్స్ లేవు పోయినాం పబ్లిక్ మీటింగ్ పెట్టింది ఆ పబ్లిక్ మీటింగ్ చూసినాక అప్పుడు నేను గ్రహించగలను ఈ సిస్టర్ ఎంతగా కష్టపడితే ఎంతగా ప్రజలు వచ్చేటప్పుడు ఎంత మందిని రక్షించుకుంది ఆమె ప్రభుకు ఆమె సేవా జీవితంలో గర్భస్రావం అయింది రెండు సార్లు దాని తర్వాత డాక్టర్స్ అన్నారు అమ్మాయి ఇంకా నీకు పిల్లలు పుట్టారు ప్రభు కొరకు తన వ్యక్తిగత జీవితాన్ని దార త్యాగం చేసుకుంది పిల్లలు లేరు ఆమె గర్భసంచి తీసేసిర్రు ఓ రోజు చాలా ఏడ్చింది నా దగ్గర అన్నా ఇది నా పరిస్థితి నేను మీరు గొప్ప సేవకులు మీ ముందు నేను దేనికి పనికిరాని వాడిని మీరు చేసిన సేవల్లో నేను ఒక్క కూడా సేవ చేయలేదు మీరు ఎంతో మందిని రక్షణ నడిపించినారు మూడు సంఘాలు స్థాపించినారు మీరు మీ సేవలో నేను చేస్తుంది ఒక్క పర్సెంట్ కూడా కాదు ఒక్క శాతం కూడా కాదు నేను నీకు ఏం ఇవ్వగలను నేను కేవలం ప్రభునే చూపించగలను ఆయన తప్ప నీకు నేను ఇవ్వను నేను ఇవ్వలేను ప్రభు ఒక్కడే నీకు ఆదరణ ఇవ్వగలడు నువ్వు ఎంతో మందికి కొన్ని వందల మంది నేను రకం నడిపించినావు ఆత్మీయ తల్లి నీ శరణంలో నీ గర్భంలో నుంచి బిడ్డలేకపోవచ్చు కానీ వీళ్ళందరినీ నీ బిడ్డలే వాళ్ళందరినీ చెంది నడిపించుకున్నావు ఒక దినం ప్రభు సన్నిధి పోయినప్పుడు నీ బిడ్డలు నువ్వు చూపిస్తావు ఆయనకి తర్వాత చెప్పాను దత్తాతకు తీసుకోవచ్చు కదా సిస్టర్ తీసుకుండవు పాపని పాప చాలా పెద్దగా అయింది దేవుడు అనేకమైన మార్గాలు చెప్పిస్తాడు నీ పిల్లలు పుట్టకపోతే ఏముంది నువ్వు దత్తా తీసుకోవచ్చు కదా ఒక ఆత్మను రక్షించుకోవచ్చు కదా ఆ బిడ్డ నీ కుటుంబంలోకి వస్తే రక్షణకు వచ్చినట్టే కదా కాబట్టి దేవుడు అనేకమైన మార్గాలు మనకు చూపిస్తున్నట్టు మనము దుఃఖపడు కించపడు బాధపడుతూ కుమిలిపోయాను అవసరం లేదు ఈరోజు నుంచి తీర్మానించుకోండి ఆయన నమ్మదగినవాడు ఖచ్చితంగా మీ మీ సమస్యలు అన్నిటి చూసేవాడు ఆయన నీతిని రాజాన్ని ముందు వెతకండి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెతకుడి ఖచ్చితంగా దొరుకుతదా లేదా చెప్పండి ఇవ్వబడతా మీకు చెప్పండి ఎందుకు మనుషులు ఏం కోరుతున్నారో అది మీరు చేస్తే మీరు అవి మీకు దొరుకుతాయి నటిని తీయబడుతుంది వెతికింది దొరుకుతుంది నమ్ముతున్నారా నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా దొరుకుతుందని మీరు దేని గురించి వెతుకుతున్నారు ఇక్కడ ప్రయాసం ఈ లోకం గురించా క్షేమ ఆహారం గురించా లేక ఆయన నీతి రాజన్న ఇక మీదట తీర్మానించుకోండి ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజని వెతుక్కోండి దాని తర్వాత అన్ని మీకు ఇస్తాడు అది గ్యారంటీ ఇక్కడ ఉంది వాక్యం చూపించాను నేను మీకు వాటి ఖచ్చితంగా అవన్నీ మీరు పొందుకుంటారు అటువంటి విశ్వాసంలో ముందుకు పోండి మరి విశేషంగా మీరందరూ గొప్ప గొప్ప సేవకులు కావాలా అదృశ్య సిస్టరే కావాలన్నా మేమే కావాలన్నా సిస్టర్ బ్రదరే కావాలన్నా మీరు అలాగే ఉండిపోతారా లైఫ్ అంతా కదా మీరు కూడా సేవకులు కావాలా అనేక ప్రాంతాలలో అనేకలు అనే ప్రభుత్వం నడిపించాలా ఆ సిస్టర్ బ్రదర్తో కలిసి మీరు అనేక ప్రాంతాలకు వెళ్లాలా ప్రార్థనలు చేయాలా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలా మీ ప్రార్థన వలన అనేకలు స్వస్థత పొందుతారు మీ ప్రార్థన వల్ల అనేకల కుటుంబాల సమాధానం వస్తుంది కాబట్టి అటువంటి తాత్పర్యం కలిగి అటువంటి సేవా జీవితంలో విశ్వాస జీవితంలో మీరు అందరూ ముందు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను దాని తర్వాత సిస్టర్కి అప్పగిస్తాను ప్రార్థిస్తాను పరశుధర తండ్రి మీకు అన్నా లేకయ్య మరోసారి మీ కృపల్ జ్ఞాపకం చేసుకున్నారు మీరు మమ్మల్ని మాతో మాట్లాడనారు మా యొక్క వాక్యాలు చూపిస్తున్నారు ప్రభావ అనేక పర్యాలు ధ్యానిస్తున్నాం గాని ప్రభా సత్యాన్ని గ్రహించలేని హితులు ఉంటున్నాం కాని సత్యాన్ని చూపించే మీరు ప్రభు ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము మీరు అన్నారు కాబట్టి మీరు చూపించినారు మా ఈ యొక్క మార్గం చూపించినారు అందులో సత్యాన్ని చూపించినారు మాకు జీవం మీరే హళనీయ కాబట్టి నైనా ఇక్కడ ఉన్న ప్రతి బిడంతి మళ్ళీ దర్శించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ హృదయ మీకు తెలిసిందైనా వాళ్ళ హృదయంలో ఏముందో మీకు తెలుసు వాళ్ళ బాధలు వాళ్ళ శ్రమలు వాళ్ళ కష్టాలు మీకు అన్ని తెలుసు ప్రభావా కానీ అన్ని పొందినామని ప్రార్థించమన్నారు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం ఇక్కడ ప్రవ్వ ముఖ్యంగానైనా మీ నీతిని రాజని వెతకమన్నారు దాని కొరికి ఈ రోజు నుంచి మేము ప్రయాసపడాలా క్రీస్తుని ప్రకటించపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు అవును ప్రభావ మాకు శ్రమనే కాబట్టి ఇక్కడ శ్రమ తప్పించుకోవాలా అంటే ప్రకటించాలా ప్రభావ కాబట్టి మిమ్మల్ని ప్రకటించే బిడ్డలుగా వీళ్ళని తయారు చేయండి ఇంకా ఎవరైతే తమ జీవితాలు మీకు సమర్పించుకోలేదో వారిని దృష్టించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళకి కన్విన్ కన్విన్షన్ అనుగ్రహించండి వాళ్ళు అర్థం చేసుకోవాలా ఇది ప్రేమ సిద్ధాంతం ఇది సత్యం అని వాళ్ళు గ్రహించాలా ప్రవ్వాళ్ళ హృదయంలో ఈ యొక్క వాక్యం నాటబడాలా దాన్ని ఫలింపజేయండి తండ్రి ఓ ప్రవ్వా అందరూ కలిసి మిమ్మల్ని స్థితించాలా అందరు కలిసి ప్రాంతంలో మీ సేవ చేయాలా ఈ నా గిన్నె నిండి దొర్లినది అనే వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ క్షణం ఇది నిండి దొర్లాలా ప్రవ్వాద సంఘంగా తయారు కావాలి ఇది అది మేము రోజు ఈ చిత్తానుసరంగా నడిపించి మీరు మహిమనందమని ్రదర్ ని సిస్టర్ నిండి పాస్టర్ పాస్ కుటుంబంలో శాంతి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రభావ అనారోగ్యాలను కొట్టివేస్తున్నాం ఏ సుఖరిస్తున్నాం అన్న ప్రభావ ప్రతి చీకటి అంధకారన్న పాత్రలో బంధిస్తున్నాం ప్రభావ ఇక్కడ నుంచి తన మళ్ళీ గొప్ప సాక్ష్యం లేవనైతే మీరే మహిమనుంది మీరు రాకరవరకు అందరినీ సిద్ధపరచుకోమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీరే ఫలభరితం దయచేయమని మార్గాన్ని సరళం చేయమని ఇక తన చక్రవర్తి విషయంలో తిమ్మది నాగేశ్వర గారి విషయంలో ప్రార్థిస్తుండగా వాళ్ళ జీవితాలలో నూతనకరం జరిగించి అద్భుతాలు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి అందరికీ